విషయం దేవుని మీరు నమ్మకం కలిగినది అంటాడు దేవుడు తీసు దేవునికి ప్రదేశం వేలాడానికి ఏ విషయంలో ఏం జరిగింది బ్రహ్మాధి వృందే కోసలకృతమ భుంగణిలోంద మణి రుక్మినకు చెంద భోష మణి శ్రేఖ మణిత్రు ూడమీ కచ్చిం క్షీరద బుద్ధా త్రిరంగేర్చరీ దా భూతితాం सजगता चलत् विभव ब्रह्मणे radya tatat mulam as nambha mayam tanam namanam radya tatat kudna as kitanam tatat meta jwas <tries> rbp padambhuja maksmati to nanda jiti tramilla va jiti ne vdamakamakam kadav bhukapum damne kanta guruma sambhava देबो दा मुतते करुणा तमे गतिरें केत देसी कंठीई No, no, no, no. be dar la సమస్త కళ్యాణకు నారాయణునకు నమస్కరించి అపజ్జనక బాధల వారికి వందనందాచరించి సభాసదులం గులియాడి చెంగు కు ఉషా పరిణయం వదకు కథాక్రమం వ్యక్తి భగవతారులు సరివేశ్వరావతారమున్నాయి అవిశావతారములు ఆదేశావతారములు షట్ ఆదేశావతారములు పూర్ణావతారములు పరిపూర్ణావతారములని అనేక దివసములుగా ఫిర్యాదు పొత్తు ఉన్నాయి ఎందువల్ల సర్వేశ్వరుడు సజాతీయుడు భూలోకానికి వస్తూ ఉంటాడట ఒకప్పుడు లేకపోతే ఆ పరమాకాశమునందు క్రిపాతిభూతి ఎందు వాడు కదలకుండా అక్కడే ఉన్నట్టయితే సర్వేశ్వరుడు ఉన్నాడని అసలు ఎవరికీ తెలియదు అవాంగ్ మానస గోచరుడు వాడు వాక్కును కన్నేవాడు కాదు మనస్సును ఊహించడానికి సాధ్యపోడు అది తరికేశ్వరుడు ఒకడు ఉన్నాడని మాత్రమే ఆ చూసుకోగలను పెద్దవాడు పిల్లలకు తమ విషయమునంతా బోధించి గురువులు ఎలా ఉండాలి శిష్యులు ఎలా ఉండాలి అని బోధించి తరువాత నేను గురువునని లేకపోతే గురు శిష్య భేదం ఎలా తెలుస్తుందో మొట్టమొదటి మొట్టమొదట ఎవరికీ తెలియదు గురువుట శిష్యుడేమిటో తెలియదు అందువల్లనే గీతాచార్యులు కూడా అర్జునులకు తాను శిష్యుడై కొంత చేస్తు తరువాత గురువు అయ్యాడట అప్పుడు గీతా శాస్త్రములు ఓించాడన్నాడు అలాగే ఆ భగవద్వతారములు కూడా ఈ భూలోకానికి సజాగి ఈ మానవ రూపంతో వస్తూ ఉన్నాడన్నాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు నా వస్తువు నాడు వ్యే యిధ క్లానిర్భవతి భారత అభ్యుత్నమర్మ తమానం సృజామ్యహం ధర్మమునకు గ్లాని అనగా ధర్మము ఎప్పుడు నశించుకోవును అధర్మము ఎప్పుడు పెరుగును ఆ ధర్మమును వలన నిలబెట్టడానికై ఈ అధర్మముని యావత్తు నశింపజేయటానికై నన్ను నేనే సృజించుకుంటూ ఉన్నా తన్ను తానే సృజించుకుంటాడట అనగా తానే ఈ మానవ రూపాన్ని ధరించి వస్తూ ఉంటాడట కానీ రావటం మన మాదిరే ఈ శరీరమంతా మన మాదిరి శరీరమే కాని అది అజహల్లక్షణమును అన్నారు దివ్య శరీరం పుట్టడంతోనే దివ్య స్వరూపంతో పుట్టాడు కారాగారమునందు ఆ దేవి యొక్క గర్భమునందు చతుర్భుజములతో శంఖ చక్రములతో కోటి సూర్యకాంతితో ఒక్కసారి ఆ గర్భము బయటకు వచ్చాడట సరివేశ్వరుడు గుణకాల రాగలిగాడు మనం ఎలా వస్తాం మావి చేత చొట్టబడి బయటకు వస్తాం అలా కాదు దివ్యకాంతితో వచ్చాడటో అనేక విధములుగా ఆ దేవకీ వస్తుదేవులు కొనియాడారు జగదీశ్వరుడు మా పుట్టావు సుమా కాని ఇటువంటి మహాపురుషుడవని కుట్టినప్పుడు ఏదైనా ఒక పండుగైనా చేసుకుందామంటే ప్రాప్తి లేదు మాకు ఆ కౌసుడు కాలాదారు వేశాడు కనుక హే ఉపసంహరించు ఈ రూపం ఉండకూడదు తగ్గించవలసిందని ఆ దేవత వస్తే కొలియాడగా చెప్పవలసిన విషయం అంతా చెప్పి తాను పిల్లవాడి రూపాన్ని హరించాడగా ఇది కృష్ణావతార కాలం నుంచి అందువల్లే రామకృష్ణావతారములు అన్నాయే అవి పరిపూర్ణ అవతారములన్నారు మస్య కోమ వరాహ నారసింహ అని అవతారములు అనేక ఉన్నాయి కానీ అదన్ని ఉపాధేయులు కావన్నారు మానవులకు వాటిని ఉపాసించలేరు ఉపాసించవలనటువంటి రామకృష్ణ అవతారములు రెండి మస్యావతారం అన్నది అంటే కేవలము సోమకాసురుని సంహరించడానికై ఆ గేదవులు ఉద్ధరించడానికై ఇచ్చినటువంటి అవతారం అందుకని ఉపాసించటానికి మానవులకు ఉపయోగించదు పూర్మావతారం మందుగిరి పోచినటువంటిది అది ఉపయోగించదు ఇక నారసింహావతారం ఉంది అది భయంకర అవతారం కిరంజకసుకుని చేర్చడానికై వచ్చినటువంటి అవతారం కనుక బ్రహ్మరుద్ర ఆది దేవతలే భయపడ్డారు అది అవతారాన్ని ఏం చేయగలరు ఎవరు దానికి తగినటువంటి యొక్క బ్రహ్మచర్యము పూజ చేయాలి నారసింహావతారము ఉపాసించినటువంటి చాలా భయంకరమైన అవతారం అండి ఇక ఏదయా అంటే రామకృష్ణ అవతారములు సౌమ్యములైన అవతారములు ఎవరు ఎలా ఉపాస దానికి హాని లేదు ఎట్లా ఉండమంటే ఉంటాడు వాడు అందులో దగ్గరలో ఉన్నటువంటి అవతారం కృష్ణావతారం రామావతారం కొన్ని లక్షల సంవత్సరములు గడిచిపోయి గడిచిపోయింది మానవులకు ఎప్పుడు ఆ తేతాయుగ అంత ముందు వచ్చింది రామావతారం ఏ కృష్ణావతారమో ఆయన కలియుగం వరకు ముందు వెళ్తాడు శ్రీకృష్ణ స్వామి వారు అవతారం సమాప్తి చేసినటువంటి ఏడవ రోజు కలియుగ ప్రారంభం అనగా ఐదు వందల ఐదు నాటికి ఆ కిందట ఆ తర్మేశ్వరుడు ఈ భూలోకములను నివసించుకున్నాడు అని చూపుతూ ఉన్నారు చాలా సామీత్యమైనటువంటి యొక్క అవతారం ఆ కృష్ణావతార కథే ఉషా పరిణయం ఆ కథే కృష్ణావతారమునందు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల కాయలు అంత పెద్ద కుటుంబ ఇప్పుడు జగత్తుల కోహ్య పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలే ఇక సంతానం ఎంత ఉన్నదో చెప్పటానికి అనవి కాదన్నారు సంతానములు లెక్క ఆ వ్యాస మహర్షి పిల్లలకు చదువు చెప్పే గురువులు లెక్క మూడు కోట్ల ఎనభై వేల మంది అన్నాడు గురువులు ఇక పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పటానికి అనగా అన్నాడు కంసారి సంసారి కంసారి ఉన్నాడే సంసారి మాదిరిగా సంచరిస్తూ ఉన్నాడాలకర్మను మహావైభవంతో వేంచేసి ఉన్నారట దేవేంద్రుడు తన యొక్క స్వధర్మ సభ తీసుకుని వచ్చి ఆ ద్వారకా ఆనగర్మ నుండి అడ్డుపెట్టాడు తమరు ఉన్నత కాలం ఇక్కడే ఉండని అన్నాడు ఆ సరుకులాకముండి తీసుకుని వచ్చి పెట్టిపోయాడు తన యొక్క నవనిధులను తీసుకుని వచ్చి పెట్టాడు అడ్డిపెట్టిండడు నవనిధులు అంటే తరుగునటువంటి యొక్క వరహాల పాతళ్ళవి లక్షలు కోట్లు తీసినప్పటికీ తరగం ఎన్ని తీసినప్పటికీ అలాగే ఉంటాయి అవి నిధులు అంటారు వాటిని తీసుకుని వచ్చి అక్కడే తెచ్చారు అష్టదిక్పాలముల తమ యొక్క ఐశ్వర్యంతో వచ్చి ఆ బాలకాలములు నగరములు మీరు క్షేమించి వెళ్లిపోయారట మీరున్నంతకాలం ఇక్కడే ఉంటుందన్నారు మహావైభవంతో ఏం చేసి ఉన్నారట అతి సమయంలో బలిచక్రవర్తి ఉన్నాడే ప్రహ్లాదుని యొక్క మనవుడా బలిచక్రవర్తి మహాదాత అంత వాడు ప్రపంచమునంత లేడు కృతయుగము పదిహేడు లక్షల సంవత్సరములకు బలిచక్రవర్తి ఒక్కటే దాతక అంత దాత ఇంకెవడు లేడు ఆ బలిచక్రవర్తి యొక్క కుమారుడు బాణుడు అనాథుడంటారు వారిది పెద్ద వంశం హిరణ్య కిరణ్య కసుకుని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి కుమారుడు విరోచనుడు విరోచనుడు కుమారుడు బలి బలి యొక్క కుమారుడు బానుడు నూరుగురు కుమారుడు అదో పెద్దవాడు బానుడు ప్రహ్లాదుడును బలిని వారిద్దరు విష్ణుభక్తులు బలి ఉన్నాడే ఆ బాణుడు శివభక్తి ప్రకృతిని బట్టి కలుగుతూ ఉంటుందంటారు ఏది ఈ భక్తి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఎందు భక్తి కలుగుతూ ఉంటాడు ఆయన విలాసుకుడు అని మహాపురుషుడు తన ఆ మహా కావ్యై తరువాత విరాగి అయి కృష్ణ కర్ణామృతం గ్రంథాన్ని చెప్పాడు సర్వశ్రీని గుర్తి చెప్పాడు ఆ గ్రంథం అంతా దానిలో తన యొక్క విషయం తగ్గుతున్నాడు ై త్ర విచారణీయే పంచాక్షరీ జపమరాత తితో మదీయ మతసీ కుసునం స్మరతి గోపతురే ఆయన అంట శైవాలయం మేము ఎర శివులు అన్నాడు శైవులు కూడా గిరశివులవు నా కలు తప్త విచారణీయే ఏమైనా మీకు ఇందులో సందేహం అన్నదేమో అవసరం లేదన్న గిరశివులవు పంచాక్షరీ జపపరా ఓం నమ శివాయన యొక్క పంచాధ్యయ మంత్రమును జపించేవారం మా పెద్దలను తాటివారు నితరాయ నాట అయినప్పటికి కుసువదు కిశోరం నా మనస్సు ఉన్నది నల్ల అకిషపుతో సమానమైన వర్ణము కలిగిన బాలకృష్ణుని ఎందుకు రయించిపోతూ ఉందన్నాడు అందువల్ల నేను ఇలా పోతూ ఉన్నాను సుభానాడు సరివేస్తే అతి ఎందుకు కలిగిందట అపారమైనటువంటి ప్రేమ అలాగే ఆ బలి చక్రవర్తి ఎంత విష్ణు భక్తుడో వానుడు అంత శవభక్తుడు పోయి ఆ సాంభమూర్తిని వచ్చి తపస్సు చేశాడట ఆ బాణుడు చేయగా సంతోషించాడట సాంభమూర్తిని సంతోషించాడ సంతోషించి లేవాలో దొరికా ప్రత్యక్షం కావటంలో అంత వాడు ఇంకోహరలేదు బోడా సైనికున్నది బిరుదాయను గురిస్తే పండగ సాంబమూర్తి వారిని చేయవలో తపస్సు చేసే వరకు సంతోషించి ఏం కావాలో కోరుతారా అన్న అంటే ఏమి లేదు నా తపస్సులకు మీరు సంతోషించి సంతోషించినట్లయితే నా గిరివులది పురం నా పచ్చడం ఆ పట్టడం వాటిల దగ్గర కాపలా ఉండండి అన్న కాపలభివృద్ధి నన్ను రక్షిస్తూ ఉండవలసింది అని కోరాడట పట్టడం కాపల ఎవరు అలాగే సేవకుడు పదిదానికి విధించాడట అలాగే నైనా అలాగే ఉండాలేనా అడిగిన తాలు మహాపురుషులకు ఆ ప్రకారంగా వచ్చే పట్టణం వాళ్ళు నిలిచి సమస్త ఐశ్వర్యములు ఇచ్చాడు ఆ బాణులకు కానిచేత ఐశ్వర్య మదోన్మత్తుడైవాడి ఎప్పుడైతే ఏ ఐశ్వర్య మధం ఉన్నదో లోకం కనపడదు అనేక మంది రాజులందరినీ జయించి పరిపాలిస్తూ ఉన్నాడట పరిపాలిస్తూ కానొక రోజున ఆ సాంభమూర్తి దగ్గర ఉన్నాడు ఏ పార్వతి సహితుడై కూర్చున్నాడట సాంబమూర్తి పోయి ఆ పాతముల మీద పడి Vandana mi de Vandana mi de Vandana mi de ఆ సంహూర్వాన్ని స్తోత్రం చేశాడట చేస్తే సంతోషించాడు స్తోత్రములకు సంతోషించాడట సంతోషించి రే చాలా గొప్పగా స్తోత్రించి షావు ఏం కావాలి నీకన్నా ఒక పల్లిదడు పోయి ఆశ్రయించాడట తన యొక్క ఆ పాటి నుంచేత ఆ రాజును సంతోషపరిచారట సంతోషించి ఏం కావాలని కదా అట అయ్యా ఏమీ లేదు కానీ కొరత ఒక మంగళ ఓటి పెంచట కొత్తమని కొత్తదైతే పాడదైతే ఊరి ఎందుకు అలాగే సాంభువూర్తి ప్రత్యక్షాయి टे अटाट बामी नावा दरकनी कारण मदीय दौरब व्यथमगा बहुमय ఏమి లేదు యుద్ధము లేదు ఈ చేతులు వేయి చేతులు ఇచ్చాం ఇచ్చారు వేయి చేతులు కావాలన్నాడు ఇచ్చారన్నాడు వేయి చేతులు చాలా దురద పుడుతూ ఉన్నాయి యుద్ధానికి ఎవరు లేరు నా పేరు పెట్టి హరిగిపోతూ ఉన్నారు లోకం అట్లా కూడా అందువల్ల కొరత ముందు ఈ గుర తవరైనా తగ్గిస్తారా అన్న మంత మండిపోయింది నా సాంబ్రవూర్తి వారికి రే తడి కోరికబడి అవునా చేతులు అంత చేత ముందు ఉన్నాయి నీకో ఏం చేయాలి ఇచ్చాడు ఆయన గుణవది ఒకడు తపస్సు చేసే ఆట రాక్షసుడు జింకాసు తపస్సు చేస్తే ప్రత్యక్ష ఏం కావాలో కోరుకోరాల ఏమి లేదు కాని నేను కేక వేస్తే నా కేక విన్న వరకు అది ఎంత వరకు వినపడదు అంతవరకు సర్వజను నాశనమేసి అన్నాడు ఇచ్చానండి నా అనే వరకు కేక వినిపోతూ ఉన్నాడు ముందు సాహుద్ధే అనబోతున్నా అనబోతున్న వరకు పట్టునాడుతుంది గొప్ప పీకట మెక్కి ఈ చకలో నొచ్చి పెట్టదు ఇక వదిలిపెట్టలేదట చంపటానికి అది వల్ల కాదు భక్తుడు కనుక చంపడానికి వల్ల కాదు వదిలిపెడితే కాగాడు అందువల్ల శంఖలో అలా వద్దుపెట్టి ఇప్పటికే ఇచ్చాడట ఒక సంఖ జంకున్నాడు అంత స్తోత్రం చేస్తూ ఉంటారు ఒక సంఖులో జింకు అలాగే అటువంటి వాడు ఆయన ఆ సాంభవృత్తి నవ్వాడటే నవ్విరే మావుడా కోరిక గురేవరా నీ కోరిక నిన్ను కోలబెట్ట నీల లోచితుడు నావుడు నీల లోచితుడు నవ్వుతూ బల్చేయే ఆహా దురాత్మ నేనే వరమిచ్చి పెంచు నిన్నుడూ నీ చెవనడంతో వాడగడు chetra votu adupudanna asivi shabhu pataga segi chhatramuga athavulatti heduu re melalo diduduna utuvu evaa ne vedata re వరమిచ్చి పెంచే పెంచా నిన్ను అనేక వరములిచ్చి పెంచా నిన్నుటీది కాదు నిన్ను ఇప్పుడు రాగడం అనేది నాకు ఇది కాదు అయితే మరి నా దొరద ఎలా పోవాలని అంటావా నీ చేవ నడంచు వాడొకడు చచ్చరవచ్చు వస్తాడు నీ చేవ యావత్తు కూడా అరించేవాడు వస్తాడు అది ఎప్పుడన్నా తెగి చిత్రముగా ధరగోలడు నీ యొక్క ఆ పతాకం అన్నది నెమరి డెక్క అది ఎప్పుడు విరిగి భూమి మీద ఆ ఆ రోజున చేతుల కేటా అరించేవాడు వస్తాడని నమ్మవలసింది అన్న అంటే సంతోషించాడు గొప్ప పని చేశాననుకున్న ఆట దుస్తులకేముంది అనుకుని వెళ్ళిపోయాడు అని ఆ కుంభానుడు ఉన్నాడే మంత్రి ఉన్నాడ వెంట విన్నాడు విషయమంతా जाटया अवसर चर्क कोई बैर आये दूर कल्लू वे अड़क में अंत इधर्मेना आयने वाले इधति काम आना अं ఎంతకాలం ప్రతి లోకంలో ఈ ద్వరతతో సరి ఎవరు వస్తారో అంటే వెళ్ళిపోయాడు అతని యొక్క పద్ధతిన్నారే వాడు భద్రు అని చెప్పాడు మూర్ఖుల యొక్క మనస్సును రంజిప్పలేరట ఎటువంటి వాడు కూడా I have been doing nothing in all kinds of vanapant нашей music in a safe pathway. <mythology> you are all so very dry and Robinson said to me, even to her son from theо glorious day you should live after the work they would live after the night are like she is a humanlike to your brother don't look మాధుర్యం మధుబిందుర్ఖణ్యం ప్రతి నేతు మూర్ఖులు మన యొక్క మనస్సు రంజెట్టడానికి సాధ్యం కాదట రావు అంటే ఒకడు మదించినటువంటి మదపుటి ఏనుగును తామర తూడు తీసుకుని వచ్చి కట్టివేస్తానంట ఆట తామర తూడు అది తూ ఏనుగు అంటే గొలుసు ఆగవదానికి అటువంటి ఏనుగును మదించినటువంటి మదపుటి ఏనుగును ఆ తామర తూడులో ఉన్నటువంటి కింజలహములు ఉన్నాయే అవి పెట్టి నేను చుట్టేసి కట్టేస్తానంట ఆటోడు ఇంకొకడు రత్నాన్ని తీసుకుని వచ్చి దిరిశనపు ఉంటే దాని మొన చేస్తే దీనికి మెత్త వేస్తానంట అట్టు ఇంకోహడు రత్నం అంత కాఠిన్యమైంది లేదు దిరిశనపు అంత మెత్తంది లేదు గిందు మెత్త వేస్తానంటే అట్టు ఇంకోహడు ఇంకోహడు నా అట్ట ఆ సముద్రం దగ్గరకు ఒక అరవిసె బెల్లం వెతుక్కుపోయాడట అది దిండి దగ్గర ఉంది సముద్రం ఎందుకు రా అంటాడు సాగటానికి వీలుగాలి ఒక్క ఉప్పు కండలైపోతున్నాయి ఈ బెల్లం తీసుకుపోయి తీపి చేస్తాను సముద్ర జనం అంట వారు ముగ్గురు ఎట్ట వ్యర్థులు మూర్ఖులు మనస్సు తీంప చేయటానికి ప్రయత్నించేవాడు నాలుగో వాడు రానాడు అట్టాడు అనగా వారికి మందు లేదన్నాడు సంతోషించి వెళ్ళిపోయాడట బోరుడు లా ఉండగా ఆ బాణుడు కుంభానుడు మొదలైనటువంటి వారంతా సహ చేసి కూర్చొని ఉన్నారట పెద్ద సాహ చేసి కూర్చొని ఉన్నారు మహాపరిజనంతో ఉన్నారు అతి సమయంలో ఆ పతాకం ఉన్నదే కేతనము చెగ గంధమే ఒకసారి పడిపోయిందట భూమి మీద పడిపోయింది విరిగి చాలా విరిగి పడిపోయింది సభంత కూడా ఆశ్చర్యపడిపోయారట ఏమిటి చిత్రంగా పోతూ ఉన్నదే ఎంత బలం కలిగినటువంటి పతాక తెగి కింద పడటాలి కారణం ఏమిటి ఆలోచిస్తూ ఉన్నా కాదు పావుడు నాడే సంతోషించాడట ఎప్పుడైతే తెగిపడుతుందో అప్పుడు నీకు యుద్ధం సంభవించని చెప్పాడు కదా ఆహా యుద్ధం నేటివి కదా సంప్రాప్తమైంది అని ఆనందపడ్డా అతి సమయమునందు ఆ బాణునకు కుమార్తె ఉన్నది ఉష మహా సౌందర్యవతి యవనము వచ్చి చెలికిత్తులతో కూడినటువంటిదై ఆ సమీపమునందు ఉన్నటువంటి యొక్క ఉద్యానవనమునకు విహారమునకు కొంతసేపు విహరించి తిరిగి వస్తూ ఇండిక్ తిరిగి వస్తూ అన్నది అట్టి